దేశకాల వస్తు పరిచ్ఛ రహితం అనంతం అయితే మొట్టమొదట బ్రహ్మ నందు ఈ ఆనంత్యమును సిద్ధి చేస్తాడు శ్లోకం చదవండి నా వ్యాపిత్వ దేశత్వంతో నిత్యత్వ నాపి కాలత నా వస్తు సర్వా అనంత్యం బ్రహ్మ నిత్రిధ శ్లోకాలు కొన్ని ముఖ్యమైనటువంటి ఎట్లా ఉంటాయని అంటే ఇవి నుంచి లేపితే కూడా వెంటనే ఫలానా శ్లోకం చెప్పంటే చెప్పాలి అట్లా ఉండాలి సాధకులు అవి కంఠస్థంభే ఉండాలి అవి ఉంటే ఏమైతుందంటే మనం చింతన చేయడానికి సులభమవుతుంది లేకపోతే ఫలానా దాని యొక్క లక్షణం ఏంది అని అంటే ఇక రాదు ఇంకొని చెప్పడానికి రాదు వాని కూడా అర్థం కాదు అందుకని పదే పదే చెప్తూ ఉంటాను లక్షణాలు కంటిస్థం ఉండాలే ముఖ్యమైన శ్లోకాలు కంటిస్థం ఉండాలే కొన్ని కొన్ని ముఖ్యమైన వాక్యాలు కంటిస్థం ఉండాలి సూత్ర గ్రంథాల్లో కొన్ని కొన్ని సూత్రాలు కంటిస్థం ఉండాలి సాధనం కరవచ్చేది సాధక సాధన చేసేవాడు సాధకుడు అని ఈ చవితో ఈ చవితోని వదిలిపెడితే వాడిని సాధకుడు చెప్పండి అందుకని ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉంటాయి రత్నాలు ఉంటాయి అవి అటువంటి రత్నాలను ఏరి దగ్గర పెట్టుకోవాలి ఎక్కడ బుద్ధిలో అందువల్ల కంఠస్థం చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు శ్లోకార్థం చూద్దామా వ్యాపిత్వాత దేశత అంతా నా బ్రహ్మము అన్ని దేశాల్లో ఉంది ఏ దేశంలో లేదు చెప్పండి ఎందు గలడందు లేడని సందేహము వలదు సర్వోపగతుండు ఎందెందుకు సూచన అందందే గలడు దాన వాగ్రీవెంటే అని ప్రహ్లాదు చెప్పింటు కదా మరి శృతులు స్మృతులు అన్ని కూడా ఉద్ఘోషించి చెప్తున్నాయి ఇప్పుడు అనేక ప్రమాణాలు ఇస్తాడు చూడండి కాబట్టి అన్ని దేశాల్లో ఉన్నది అందుకని అది దేశ మర్యాద లేదు దేశ పరిచ్ఛేదం లేదు అందుకని దేశకృత అంతము దానికి లేదు దేనికి బ్రహ్మం మరియు నిత్యత్వాత కాలత అప్పు అది నిత్యం ఉన్నది రాగ్ నిత్యత్వం కాల పరిచ్ఛేద రహితత్వం ఇది లక్షణం నిత్యమన్నా కాలపరిచ్చేద రహితం అన్నా ఒకటే ప్రాగభావం దేనికి ఉండదు ప్రధ్వంసభావం దేనికి ఉండదు అది నిత్యం మరి ఆత్మకు ప్రాగభావం ఉందా అది ఉత్పత్తి కాలేదు అనాది ఉన్నది మరి ప్రాగభావం ఎలా చెప్తావు దానికి అది ధ్వంసమే కాదు అలాంటప్పుడు ప్రధ్వంస్వభావం ఎలా చెప్తావు అందుకని దానికి ఉత్పత్తి వినాశాలు లేవు కాబట్టి ప్రాగభవం ప్రధ్వంసం ఉండదు ప్రాగభవం ప్రధ్వంసభావం ఉండదు కాబట్టి అది కాలపరిచ్ఛేదము కలది కాదు కాల పరిచ్ఛోదం దేనికి లేదు అది నిత్యం అనపడుతుంది అందుకని నిత్యత్వాత కాలత నా అది నిత్యం ఉన్నందువలన కాల పరిచ్ఛేదం కూడా దానికి లేదు మరి సర్వత్మది వస్తుత అయినా అంటే పరిచ్ఛేదం లేదు అది సకలము యొక్క ఆత్మ ఉన్నది జడ పదార్థాలు కావచ్చు చేతన జీవులు కావచ్చు అందరి యొక్క ఆత్మయ్యి అలరారుచున్నది ఎవరు పరబ్రహ్మ వస్తువు అస్థిభాతి ప్రియ రూపం చేత జడవస్తువుల్లో సత్యదానంద రూపం చేత చేతన జీవుల్లో అందరి యొక్క స్వరూపమయ్యే ఉన్నది కాబట్టి వస్తు పరిచ్ఛేదం లేదు ఈ వస్తువు అంటే ఆ వస్తువు కాదు ఆ వస్తువు అంటే ఈ వస్తువు కాదు అని చెప్పడానికి రాదు ఎందుకు అన్నిట్లో బ్రహ్మం అనుసృతమే అస్థిభాతి ప్రియ రూపంలో సత్యదానంద రూపంలో అందరి యొక్క స్వరూపమై ఉన్నందు వస్తు పరిచ్ఛేదము చెప్పడానికి రాదు అందుకని బ్రహ్మని ఆనంత్యం త్రిధ అందుకని బ్రహ్మం నందు ఆనంద్యం అంటే దేశ కాల వస్తు పరిచ్ఛేద రహితత్వం అనేది ఉంది మూడు పరిచ్ఛేదాలు లేవు బ్రహ్మవునకు అని శ్లోకార్థం ఎనభైవ అంకం చూడండి ఆత్మ వ్యాపకమున్నది కాల పరిచ్ఛేద వస్తు పరిచ్ఛేద అనడానికి అనేక ప్రమాణాలు ఇస్తున్నాడు శ్రీరామకృష్ణ వారు నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం ఉండకోపనిషత్తు ఒకటి ఒకటి ఆరు ఇది నిత్యం ఉన్నది అంటే కాల పరిచ్ఛేద రహితం ఉన్నది అనే శబ్దం ఏం చెప్తుంది దేశ పరిచ్ఛేద రహితం చెప్తుంది మరి సర్వగతం అంటే వస్తు పరిచ్ఛేద రహితం చెప్తుంది మూడు పరిచ్ఛేదాలు లేవని చెప్పినట్లయిందా నిత్యం అంటే కాలపరిచ్ఛేద రహితం విభువం అంటే దేశ పరిచ్ఛేద రహితము సర్వగతం అంటే వస్తు పరిచ్ఛేద రహితం ఇంకెట్ల ఉన్నది సుసూక్ష్మం అది సూక్ష్మాతి సూక్ష్మం ఉన్నది ఏ విధంగా పరమాణువు అన్నిటికంటే సూక్ష్మం చెప్తారు కదా దానికంటే కూడా సూక్ష్మం ఉన్నది అనోరణీయా మహతో మహీయాన్ అని కూడా అన్యత్ర చెప్పబడింది అణువు కంటే కూడా అణువైనది మహత్తు కంటే కూడా మహత్వైనది అందువల్ల దేశకాల వస్తు పరిచర రహితమైనది పరబ్రహ్మ వస్తువు అని మొండక శృతి చెప్పింది ఆకాశవత్ సర్వగతశ్చ నిత్య ఇది ఒక శృతి ఉంది అయితే ఇది ఇప్పుడు వర్తమాన శృతుల్లో ఎక్కడ కూడా ఉపలబ్ధి లేదు ఈ ప్రమాణం దీనికి లోప శృతి అని కూడా అనవచ్చు కాలాంతరంలో శిష్యాను శిష్య పరంపర రూపం చేత పూర్వకాలంలో కంఠస్థం చేసుకుంటూనే పరంపరను కొనసాగించేవారు అప్పుడు లిపి లేదు కదా అయితే ఆ కంఠస్థం చేసిన వారిలో కొంతమంది కొంతకాలానికి రాగా రాగా అది యుగ బట్టి కాలధర్మాన్ని బట్టి కొంచెం బుజ్జులో ఏమైనా న్యూనత వచ్చినప్పుడు కొన్ని కొన్ని శృతులు మర్చిపోవడం కూడా జరిగింది అందువల్ల ఇప్పుడు వర్తమాన ఉన్నటువంటి ఉపనిషత్తులు ఎక్కడ కూడా ఈ ప్రమాణం దొరకటలేదు కానీ శంకరాచార్యుల వారు మరి వారికి అంటే పూర్వాచార్యులు అందరూ కూడా ఈ ప్రమాణాన్ని వేదాంత గ్రంథాల్లో ఇస్తూ వస్తున్నారు కాబట్టి మరి ఇది ఎక్కడో ఒక శృతిలో ఉండవచ్చు అని మనం తప్పకుండా స్వీకరించాలి ఎందుకంటే వృద్ధ పురుషులు శిష్ఠులు వాళ్ళు చెప్తున్నారు అన్నప్పుడు శిష్ఠులంటే ఎవరికంటారు వేద ప్రామాణ్యం అద్భుత గంతృత్వం వేదమును ప్రమాణంగా స్వీకరించేటువంటి వాళ్ళు శిష్టులను పడతారు మరి శిష్యులు చెప్పారు అంటే వేదంలో ఎక్కడో ఉన్నది ఈ ప్రమాణమని తప్పకుండా ఒప్పుకొని తీరాల్సిందే అందుకని ఈ శృతి ఏం చెప్తుంది ఆకాశవత్ సర్వగత నిత్య ఆకాశవత్ అంటే ఆకాశం వ్యాపకమై అంటే విభు ఉన్నది మరి అందరి యొక్క స్వరూపమై అన్ని వస్తువుల ఎందు అన్ని అనుగతమై వాళ్ళ స్వరూపమై మరి నిత్య అంటే ఇక్కడ కూడా దేశ కాల వస్తు పరిచ్ఛేదం బ్రహ్మము అని చెప్పినట్లయింది నిత్యో నిత్యానాం చేతన చేతనాం కట శృతి రెండు డ్యాష్ రెండు డాష్ పదమూడు రెండు శృతుల్లో ఉంది ప్రమాణం నిత్యో నిత్యానం నిత్యములకూడా నిత్యం ఉన్నది ఏ విధంగా నైయాయకులు ఆకాశం నిత్యం దేశం నిత్యం కాలం నిత్యం ఆత్మ నిత్యం మనస్సు నిత్యం అంటారు కదా ఈ నిత్యాలన్నిటి కూడా నిత్యం చేతన చేతనాం సకల చేతనాలన్నిటికూడా చేతనం ఉన్నది సకల జీవులు అందరు కూడా పిల్లందరూ చేతనం లో వల్ల కనపడుతున్నారా లేదా జీవుడు అంటే ఎవరికన్నా మనము అంత ప్రతిబింబిత చైతన్యం జీవుడు చిదాభాసుడు చేతన లక్షణ సతి చేతన భాషయతి అది చిదాభాష జీవుడు అంటే ప్రతిబింబ రూపుడు ఆ ప్రతిబింబానికి బింబ రూపంలో ఉన్నది చేతనం అది ఆత్మ అది పరమాత్మ అందుకని చేతనాల కంటే కూడా చేతనం ఉన్నది నిత్యములన్నింటి నిత్యమై ఉన్నది అని ఈ రెండు శృతులు చెప్తున్నాయి కఠ శృతి శ్వేతాశ్వతర శృతి ఇక ఇదం సర్వం ఏదో ఏ ఆత్మ అని అంటూ బృహదరణ్యోపని శత్తు నాలుగు డాష్ ఐదు డాష్ ఏడు ఈ సర్వం ఏదైతే ఉన్నదో ఇదంతా కూడా ఆత్మనే ఉంది అని ఈ జగత్ కూడా ఆత్మ స్వరూపమే అనంటూ వస్తు పరిచ్ఛేదం లేనట్టుగా చెప్తోంది మరియు సర్వం హీతద్ బ్రహ్మ అనంటూ మాండుక శృతి రెండవ మంత్రం చెప్తుంది ఇదంతా కూడా బ్రహ్మమే అనంటూ కూడా మాండుక శృతి చెప్తుంది బ్రహ్మే వేదం సర్వం అనంటూ మృశ్యమ ఉత్తర తాపన్యోపనిషత్తు ఏడవ ఖండంలో చెప్పబడింది బ్రహ్మే వేదం సర్వం ఇదంతా కూడా బ్రహ్మమే ఉంది అని ఇత్యాది శృతి వ్యాపిత్వ నిత్యత్వ సర్వాత్మత్వ ప్రతిపాదనాత్ బ్రహ్మణ త్రివిధం అపి అనంత్యం అంటే దేశ కాల వస్తు వస్తుత పరిచ్ఛేద రాహిత్యం అభ్యుపగంతవ్యం ఇత్యర్థ ఈ శృతులన్నిటి చేత ఏమని చెప్పబడింది అనంటే బ్రహ్మము దేశ పరిచ్ఛేదము కలది కాదు కాల పరిచ్ఛేదము కలది కాదు వస్తు పరిచ్ఛేదం కలదు కూడా కాదు అని అంటూ నిత్యత్వాన్ని సర్వాత్మత్వాన్ని ప్రతిపాదిస్తూ చెప్పింది ఈ విధంగా బ్రహ్మ నందు మూడు విధాల పరిచ్ఛేదం లేదు అని అంటూ బ్రహ్మవునకు అని చెప్పబడింది సత్యం జ్ఞానం అనంతం అనంతమైన శబ్దం చేత దేశకాల వస్తు పరిచ్ఛేద రహితము అని బ్రహ్మ అనేక ప్రమాణాలు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి ఇక్కడ కొన్ని టిప్పణులు మిగిలిపోయినాయి చూడండి యాభైవ టిప్పణము అత్యంత అభావుక ప్రతియోగి బావు దేశ పరిచ్ఛేదయ్యే హై దేశ పరిచ్ఛేదం అంటే ఏంది కాల అంటే ఏంది వస్తు అంటే ఏంది అభావాలను తీసుకొని చెప్తా అత్యంత అభావానికి ఏది ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదం వరదై ఉంటుంది ఉదాహరణకు ఒక ఘటం తీసుకోండి లేదా శరీరం తీసుకోండి ఈ శరీరము ఈ దేశంలో ఉంది అన్యత్ర ఉందా లేదు కదా అంటే అభావం ఉన్నది ఎటువంటి అభావము అత్యంత అభావము ఆ దేశంలో ఈ శరీరం ఏత్తికించేది ఏమన్నా ఉన్నదా ఏమీ లేదు అక్కడ అత్యంత అభావం ఉన్నది అది ఈ దేశంలో మాత్రమే ఉన్నది ఆ దేశంలో అత్యంత అభావం ఉన్నది దేని అభావం చెప్తామో అదే ప్రతియోగి అనబడుతుంది ఎస్ సయవ ప్రతియోగి అనే నియమానుసారంగా ఇప్పుడు ఈ శరీరము అన్ని అత్యంత అభావం ఉన్నది ఆ అత్యంత అభావానికి ప్రతియోగి ఎవరని చెప్పాలి శరీరం చెప్పాలి అందుకని ఈ శరీరము అత్యంత అభావానికి ప్రతియోగి ఉన్నది అందువల్ల ఇది దేశం చేత మర్యాద గలది దేశ పరిచ్ఛేదం గలది అని చెప్పాలి ఎందుకు అన్ని దేశాల్లో లేదు కదా ఈ శరీరము ఏదో ఒక దేశానికి మాత్రమే పరిచ్ఛమై పరిమితమై మర్యాదితమై అన్ని దేశాల్లో లేదన్నప్పుడు ఒక దేశానికే మర్యాదితం ఉన్నందువల్ల దీనికి ఉన్నది దేశ పరిచ్ఛేదం ఉన్నది అంటే అత్యంత అభావానికి ప్రతియోగి ఉన్నది ఏది అత్యంత అభావానికి ప్రతియోగి ఉంటుందో అది దేశ పరిచ్ఛేదం గలదై ఉంటుంది జో వస్తువు కిసీ దేశ విషయ హోవే కిసీ దేశ విషయ నై ఓవే సో వస్తువు దేశ పరిచ్ఛం అలా హై ఏ వస్తువు అయితే ఒక దేశంలో ఉండే మరొక దేశంలో ఉండదో అది దేశ పరిచ్ఛేదం గలది అయి ఉంటుంది జైసే ఘటాధిక్ కిసి దేశ విషయ హై ఈ ఘటాది పదార్థాలు లేదా శరీరాలు ఒక దేశంలో మాత్రమే ఉన్నాయి యాతే దేశ పరిచ్ఛేద వాళ్ళే హే అందుకని ఇవి దేశ పరిచ్ఛేదం గలవై ఉన్నవి బ్రహ్మ జాతీయ వ్యాపకే యాతే బ్రహ్మకా దేశ పరిచ్ఛేద నహి హే ఈ దేహాదిక ప్రపంచం కంటే విపరీతంగా బ్రహ్మము అన్ని దేశాల్లో ఉన్నది ఎక్కడ చెప్పండి అన్ని దేశాల్లో ఉంది అందుకని అది వ్యాపకం అంటే దేశ పరిచ్ఛేదం కాదు అత్యంత భావానికి అప్రతియోగి ఉన్నది బ్రహ్మం ప్రతియోగి కాదు ప్రతియోగి ఉంటే దేశ పరిచ్ఛేదం కలదని చెప్పవచ్చు కానీ బ్రహ్మము అత్యంత అభావానికి అప్రతియోగి ఉన్నందు దేశ పరిచ్ఛేద ఉన్నది ఇహా ఏ అనుమాన ప్రమాణ హయ్ ఇక్కడ ఈ విధంగా అనుమాన ప్రయోగము చేస్తున్నాడు పండిత్ పీతాంబర్జీ జో దేశ పరిచ్ఛేదిత రహితం హై సో వ్యాపక బి నహి దేశే ఘటాధిక హయ్ వ్యతిరేక అనుమానం చెప్పినాడు ఏది దేశ పరిచ్ఛేద కాదో అంటే దేశ పరిచ్ఛేదం గరదే ఉంటుందో అది పరిచ్ఛం అని చెప్పాలి ఎట్లా ఘటాదులు అవ్వాలి అంటే మరి ఇప్పుడు బ్రహ్మం ఎట్లా ఉండదు దేశ పరిచ్ఛతే రహిత నహి ఐశాన్ నహితు దేశ పరిచ్ఛతే రహిత హే ఇయే బ్రహ్మ వ్యాపక హే అని ఈ విధంగా చెప్పాలి మరి దృష్టాంతం చెప్పాలంటే స్వజాతీయమైన దృష్టాంతం ఎక్కడ దొరుకుతుంది వ్యతిరేక దృష్టాంతమే దొరుకుతుంది మనకు ప్రపంచంలో ఘటాదులు అందుకని వ్యతిరేక ముఖంగా వ్యతిరేక అనుమానించాలని చెప్పినాడు జో దేశ పరిచ్ఛేదైతే రహిత నెహీ హో వ్యాపక బి నెహీ హృష్టాంతంతో చెప్పి బ్రహ్మము దేశ పరిచ్చేద రహితం అంటే వ్యాపకము అని చెప్పినట్లు అయింది ఇక యాభై ఒకటో టిఫిన్ చూడండి ప్రాగభావ్ అవరు ప్రధ్వంస భావ ప్రతియోగి భావ్ కాల పరిచ్ఛేది కయే హయ్ ఏది ప్రాగభావానికి ప్రధ్వంసభావానికి ప్రతియోగి ఉంటుందో అది కాల పరిచేదం గరదై ఉంటుంది జో వస్తువు కిసీ కాలమే హోవే అంటే ఉపుజే ఆరు కిసీ కాలమే నా హోవే అంటే నష్ట హోవే కాక కాలితే పరిచ్ఛేద అంటే అంతు హోవే ఏది ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా అంటే దేనికి ఉత్పత్తి వినా ఉంటాయో అది కాల పరిచ్ఛేదం గరదై ఉంటుంది అంటే భూతకాలంలో లేదు ప్రాగభావం ఉన్నది వర్తమాన కాలంలో ఉంది భవిష్యత్ కాలంలో ప్రధ్వంస్వభావం గలదై ఉంటుంది దేనికి ఉత్పత్తి నాశాలు ఉంటాయో దానికి ప్రాగభవం ప్రధ్వంస్వభావం ఉంటుంది కదా అందుకని అది ఒక కాలానికి మాత్రమే వర్తమాన కాలానికి మాత్రమే పరిమితమై ఉన్నది కాల పరిచ్ఛం గలదై ఉంటుంది అప్పుడు కృషి కాలమే నా హోవే తక కాలే పరిచ్ఛం అంటే అంతు హోవే చేస్తే విద్యుత్ అదికు కృషి కాలమే హాయ్ ఇప్పుడు విద్యుత్ అంటే వర్షాకాలంలో మేఘాలు మెరుపు మెరుస్తాయి కదా ఆ మెరుపు ఎంతసేపు ఉంటుందండి క్షణకాలం ఇట్లా కనపడి మాయమైపోతుంది పూర్వం లేకుండే మరి తర్వాత కూడా లేదు మధ్యకాలంలో క్షణకాలం కనపడుతుంది అందుకని అది కాలపరిచ్ఛేదం గలది అట్లే సర్వ ప్రపంచం కూడా కాలపరిచ్ఛేదం గలదే ఉన్నది ఉత్పత్తి గలది కదా ఉత్పత్తి వినాశాలు గలది ఏదో అది ప్రాగభావం గలదు ఉంటుంది ప్రధ్వంసభావం గలదు ఉంటది అందుకని కాలపరిచ్ఛేదం గలదు ఉంటది అందువల్ల ఈ దేహాదిక ప్రపంచం అంతా కూడా కాలపరిచ్ఛేదం గలది ్రహ్మ జాతీయ ఉత్పత్తి ఎవరు నాశకరి రహితరి సర్వదా విద్యమానం నిత్య హే అరిచ్ఛేదం వలది కాదు ఎందుకు దానికి ఉత్పత్తి వినాశాలే లేవు ఉత్పత్తి వినాశాలు ఉంటే కాల పరిచ్ఛేదం చెప్పవచ్చును కానీ దానికి ఉత్పత్తి వినాశాలు లేవు అనాది అనంతం ఉన్నది అందువల్ల కాల పరిచ్ఛేదం అందుకనే దానికి ఏమంటాము నిత్యం అంటాం ప్రాగప్రధ్వంస్వభావ అప్రతియోగివం కాల పరిచ్ఛేద రహితత్వం లేదా నిత్యత్వం అని నిత్యం యొక్క లక్షణం యాతే పరిచ్ఛేదం నహి హే అందుకని బ్రహ్మము కాల పరిచ్ఛేదం గలది కాదు ఇహా అనుమాన హధంగా అనుమానం చేస్తున్నాడు బ్రహ్మ కాల పరిచ్ఛేద రహిత హే బ్రహ్మము కాల పరిచ్ఛేద రహితం ఉన్నది ఎందుకు నిత్య హోనైతే జో కాల పరిచ్ఛేదే రహితం నెహీహే సో నిత్యం నెహీయా విద్యుత్ అధిక హే ఏది కాల పరిచ్ఛేద రహితం ఉండదు అంటే కాల పరిచ్ఛేదం గలదై ఉంటుందో అది నిత్యం కూడా ఉండదు అంటే అనిత్యం ఉంటుంది ఏ విధంగా విద్యుత్ మెరుపు మొదలైనటువంటి ఏవి క్షణ కాలం ఉంటాయి అందుకని ఒక క్షణానికి పరిమితమై ఉండందువలన సంపూర్ణ దేహాదిక ప్రపంచం కూడా కాల పరిచ్ఛేదం గలదే అని తెలుసుకోవాలి కానీ బ్రహ్మము కాల పరిచ్ఛేద రహిత ఇది ప్రతిజ్ఞ ఎందుకు నిత్యత్వాత నిత్యం ఉన్నందున ఏది కాల పరిచ్ఛేద రహితం ఉండదు అది నిత్యం కూడా ఉండదు ఏ విధంగా అంటే విద్యుత్ అని దృష్టాంతం ఇచ్చి ఇప్పుడు వస్తు పరిచ్ఛేదం అంటే ఎలా ఉంటుంది అది యాభై రెండవ ద్వారా చెప్తున్నాడు అన్యోన్యభావ్ అన్యోన్యభావానికి ఏమంటాము భేదం అంటాము అన్యోన్యాభావ ప్రతి భావ్ వస్తు పరిచ్ఛేదకయ్య అన్యోన్యభావానికి ఏది ప్రత్యేక ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గలదై ఉంటుంది అన్యమునందు అన్యం యొక్క అభావము అన్యోన్య అభావము అంటే ఘటము పటము ఉన్నది అనుకోండి ఘటము లేదు పటము నందు లేదు అంటే అన్య వస్తువు యొక్క స్వరూపం అన్య వస్తువు లేదు ఈ ఘట వస్తు పరిచ్ఛేదం గలవైనవి ఒక వస్తువు నందు మరొక వస్తువు ఉండదు కానీ బ్రహ్మము అన్ని వస్తువుల్లో అన్ని వస్తువుల యొక్క స్వరూపమయ్యి అస్థిభాతి ప్రియ రూపం చేత జడ వస్తువుల్లో మరియు సచ్చదానంద రూపం చేత చేతన ప్రాణుల్లో అన్నిటి యొక్క ఆత్మయ్యి అన్నిటి యొక్క స్వరూపమయి అంతటా అనిశ్చితమై ఉన్నందువల్ల ఆత్మ వస్తు పరిచ్ఛేదము కలది కాదు అని చెప్తూ భావానికి ఏది ప్రతి ఉంటుందో అది వస్తు పరిచ్ఛేదం గలదే ఉంటుంది సో వస్తు పరిచ్ఛేదం తీన్ ప్రకారక అతరే ఈ వస్తు పరిచ్ఛేదం కూడా మూడు విధములుగా లేదా ఐదు విధములుగా ఉంటుంది అని పండిత్ పీతాంబర్జీ వారు చెప్తూ దేఖో ఛత్తీసు వాటిఫన్ మూడు ప్రకారాలు అంటే సజాతీయ విజాతీయ స్వాగత భేదం అని తెలుసుకోవాలి వస్తు పరిచ్ఛేదము మరియు పంచభేదము జీవ ఇష్కా భేద జీవన్ కా పరస్పర భేద జడ ఈ భేద జడ జీవ కా భేద జడ జడ కాేద్ పా భిన్న హోే తా కాదార్థతే పరిచ్ఛేద హస్తు మరో వస్తువు కంటే భిన్నంగా ఉంటుందో ఆ వస్తువు వస్తు పరిచ్ఛేదం గలదై ఉంటుంది జైసే ఆకాశాదిక అవరణ భిన్న హై ఆకాశము వాయువు అగ్ని జలము పృథివి ఇత్యాది ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఒకటి కంటే మరొకటి భిన్నంగా ఉన్నాయి అందువల్ల ఇవి వస్తు పరిచ్ఛేదం గలవై ఉన్నాయి అట్లే గట పటాదులు తీసుకోండి పటం కాదు పటం అంటే పాషాణం కాదు ఒక వస్తువు అంటే ఒక వస్తువు కాదు కాబట్టి ఈ వస్తువులు ఎట్లా ఉన్నాయంటే వస్తు పరిచ్ఛేదం ఉన్నాయి బ్రహ్మ జాతే సర్వ కల్పిత వస్తువు య అధిష్ానం వివర్తోపాదన కారణం హో నెత్తే సర్వక స్వరూపహే ఇక బ్రహ్మ ఎట్లా ఉంది అని అంటే బ్రహ్మ భిన్నమైనటువంటి సకల కల్పిత వస్తువులకు అధిష్టానం ఉన్నది అంటే వివర్తోపాదన కారణమై ఉన్నందున ఆ అధిష్టానమే కల్పిత వస్తువుల యొక్క వాస్తవ స్వరూపం కాబట్టి సకల అంటే కల్పితకి అధిష్టానే భిన్న సత్తా ఓవే నెహి అయితే బ్రహ్మక వస్తువుతే పరిచేద భిన్నత నెహే అధిష్టానం ఏదైతే ఉంటుందో కల్పిత వస్తువుల కంటే భిన్నంగా ఉండదు కల్పిత వస్తువుల వాస్తవ స్వరూపమే అధిష్టానం ఉంటుంది అధిష్టానం కంటే భిన్న ఉండవు కల్పిత వస్తువులు అందువల్ల మరి ఇప్పుడు కల్పిత వస్తువుల అన్నిటి స్వరూపముగా అధిష్టానమే ఉంటది అట్లా బ్రహ్మమే సంస్థ దేహాదిక ప్రపంచానికి అంతటి కూడా అధిష్టానం ఉన్నందువలన మరి అన్నిటి కూడా అధిష్టాన స్వరూపమే ఉన్నందువలన మరి అన్ని వస్తువులలో అనుశితమై అధిష్టానమైన బ్రహ్మమే వండి వాటి అన్నిటి యొక్క స్వరూపమై ఆత్మయ్యి ఉంది అతే బ్రహ్మకా భిన్నత నయ్యాయ్ పరిచ్ఛేదం అంటే భిన్నత వస్తు పరిచ్ఛేదం బ్రహ్మమునకు లేదు అంటే ఏ వస్తువు కూడా బ్రహ్మము భిన్నం కాదు ఏ విధంగా మతహా పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం క్రతం సూత్రే మణి గణాయువ అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అన్ని వస్తువులలో పూలమాలలో దారం వలే అనిశితమై అన్నిటి యొక్క స్వరూపమై అన్నిటి యొక్క ఆత్మ ఏ అధిష్టాన రూపమై ఉన్నందువలన ఏ వస్తువు కంటే కూడా ఆత్మ భిన్నంగా లేదు అందువల్ల వస్తు పరిచ్ఛేదం గలది కాదు బ్రహ్మము ఇహా ఏ అనుమాన హై ఈ విధంగా అనుమాన ప్రయోగం చేస్తున్నాడు ్రహ్మ వస్తు పరిచ్ఛేదిత రహిత ఇది ప్రతిజ్ఞ బ్రహ్మము అనేది పక్షం నందు వస్తు పరిచ్ఛేద రహితత్వం నే సాధ్యము బ్రహ్మము వస్తు పరిచ్ఛేద రహితం ఉన్నది ప్రతిజ్ఞ సర్వాత్మ ఓనెతే సర్వాత్మత్వాత్ ఇది హేతు ఉన్నది అన్నిటి యొక్క స్వరూపం అయ్యే ఉన్నందులన ఈ బ్రహ్మము జో వస్తు పరిచ్ఛితే రహిత నిహి హో సర్వాత్మ బి నెహీహే జైసే ఆకాశాది ఏది వస్తు పరిచ్ఛేదము ఉండదో